కాబట్టి ఎప్పుడూ కూడా ఇన్ లిటరల్లీ ఇమోషనల్లీ ఇంటలెక్చువల్లీ దేహంతో ఇంద్రియములతో క్షేత్రముతోటి పాదాత్మము చెందకుండా ఉండగలను క్షేత్రములు దర్శిస్తూ ఉండే క్షేత్రజ్ఞుడుగానే నిలిచి ఉండాలి క్షేత్రజ్ఞుడు దోషములన్నీ క్షేత్రానికి ఉంటాయి అవిద్యతో అన్ని దోషములు క్షేత్రములన్నీ ఉంటాయి ఏ దోషాలు క్షేత్రజ్ఞ ఎందు ఏ దోషము ఉండదు కాబట్టి క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అని చెప్పుట ఎంత సముచితముగా ఉన్నది ఇంకా వివరిస్తున్నారు సంవేద్యవాచ్యా తాం ప్రదీప ప్రకాశవత్ నాతృధర్మత్వం అది ఇప్పుడు దీపం వెలుగుతో దీపం వెలుగుతూ ఉంటే అక్కడ వస్త్రము అందముగా ఉన్నది వస్త్రము అందముగా ఉన్నది ఇప్పుడు ఈ అందము దీపము యొక్క ధర్మం అవుతుందా అవ ఎందుకని సంవేద్యత్వాలు ఆ దీప ప్రకాశములో ప్రకాశింపజేయబడుతోంది ప్రకాశం అవుతోంది ప్రకాశింపజేయబడుతోంది ప్రకాశింపజేయబడుతున్న ప్రకాశింపజేయబడుతున్న వస్త్రము యొక్క సౌందర్యము వస్త్రధర్మం అవుతుంది తప్ప ప్రకాశింపజేసే దీపము యొక్క ధర్మము కాదు అలాగే వస్త్రము మలినముగా ఉన్నది బాగులేదు ఇప్పుడు ఈ మాలిన్యము ఆ వస్త్రాన్ని ప్రకాశింపజేసే దీపము యొక్క ధర్మం అవుతుందా అవదు వస్త్రము యొక్క ధర్మం అదేవిధంగా క్షేత్రముల వివిధ దోషములను క్షేత్రజ్ఞ చీసనీయము క్షేత్రజ్ఞుడు అంటే తెలివి ఇంకే డూ అన్నాడు కాబట్టి ఎవడో ఒక రథాన్ని కూర్చొని ఉన్నాడు అనుకోండి మీరు అది తెలివి తెలివి అది ఎరుక అనేది క్షేత్రజ్ఞ అంటారు సంస్కృతున్నారు తెలుగులో ఏమంటారు మీరు ఏమన్నా డిసైడ్ చేయండి క్షేత్రజ్ఞుడు అని అలా అందామా లేకపోతే ఆల్టర్నేటివ్ ఏమిటి క్షేత్రజ్ఞము అని ఆలోచన అంటే అప్పుడు నపూంసంగా అనుకుంటారు మీరు మళ్ళీ అదో భ్రమ క్షేత్రజ్ఞవు అనకూడదు ఎందుకని అది శ్రీలింగ శబ్దాలకి ఊ అంటారు క్షేత్రజ్ఞలు అనుకోవడము ఎందుకంటే ఏకవచనం యుము ఊలు నాలుగు అయిపోయి నాలుగే ప్రధమా శక్తి వస్తుంది కాబట్టి ఏం చేద్దామంటారు ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అని సెటిల్ అగతిక గతి ఇంకో గతి లేదు క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు అనగానే సో శుంబన్నా లేదా శుభడు రాముడు కృష్ణుడు ఎవడో ఉన్నాడు అని అనుకోద్దు ఎదుక తెలివితే క్షేత్రజ్ఞ అని నామకరణం ఓకే కాబట్టి క్షేత్రజ్ఞుడు తెలియవాడు అజ్ఞానము తెలియబడిగా తెలుసుకునేదా అజ్ఞానము తెలియబడేది తెలుసుకునేది కాదు అజ్ఞానము తెలియబడేది సంవేద్యము కాబట్టి అది దీపధర్మము మాలిన్యాలు దీపధర్మము ఎట్లు కావో దీప ప్రకాశం యొక్క ధర్మములు ఎట్లు కావో ఈ అజ్ఞానం అనేది సమేజ్ఞము కనుక తెలియబడేది కనుక క్షేత్రజ్ఞ ధర్మము కాదు నా జ్ఞాతుడు ధర్మార్థం కాబట్టి నా ఎందు అజ్ఞానము లేదు మీరు డిక్లేర్ చేయాలి మీకు మీరే డిక్లేర్ చేయాలి ఏమని నా ఎందు అజ్ఞానము లేదు నా ఎందు సంసార ఆసక్తి లేదు అని మీరు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది కాదండి ఉందండి ఏముంది చెప్పండి మీ ఇందులో ఏముంది ఆసక్తి కలదు లేకపోతే లోభము లోభము నా ఎందు లోభమనే దోషము కలదు అని మీరు అన్నారనుకోండి నేనంటాను చూడవాయా లోభము నీ ఎందు లేదు నువ్వు నీ బుద్ధి ఉన్న లోభాన్ని నువ్వు భ్రమపడుతున్నావు నాది అని భ్రమపడుతున్నావు నీ బుద్ధి ఉన్నది లోభము నీ ఎందు లేదు నువ్వేం చేస్తావంటే ఆ లోభమును దర్శించు లోభం ఉందని తెలిసిందా నీకు తెలిసింది ఎవరు చెప్తే తెలిసింది ఎవరు చెప్పారు పక్కింటి కాదండి లోభం ఉన్నట్టు నాకే తెలుస్తుందా నీకే తెలిసింది కదా ఎలా తెలిసింది ఉందండి ఉంది నా ఎందుకు నీ ఎందు నీ ఎందు లేదు క్షేత్రమునందు చూడు నువ్వు క్షేత్రం బుద్ధిలో ఉందా చూడు ఆ బుద్ధిలో ఉన్నదాన్ని చూడు లోభము ఇది ఈ లోభము కలదు ఇంతకుముందే ఎవరో వచ్చి పది రూపాయలు అడిగితే వాళ్ళకి అర్ధ రూపాయ రూపాయ ఇచ్చాను కేవలము లోభం కారణంగానే అలా అయింది ఇదిగో ఈ లోభము గలదు లోభము చూడండి మీరు దాని ఒకసారి ఇసీ పోతుందండి పోతుంది మీరు చూస్తే మిగిలి ఉండే దోషము ఏది లేదు మీరు చూస్తే ఏ దోషమో మిగిలి ఉండదు చూడాలి పరిశీలించాలి యు వాచ్ యువర్ మైండ్ అన్ని దోషాలు పోతాయి ఇప్పుడు కంటి దోషం ఎలా పోయింది కంటి దోషం ఎలా పోయింది కంటికి పరీక్ష చేసుకుంటే పోయింది పరీక్షంటే ఎలా చేస్తారు కంటిని ఎగ్జామిన్ చేస్తారు మీ సహాయంతో డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు మీకు ఏమనిపిస్తుంది డాక్టర్ ఎగ్జామిన్ చేస్తున్నాడు కంటి పరీక్ష చేస్తున్నాడు అనుకుంటా డాక్టర్ చేస్తున్నాడా మీరు చేస్తున్నాడా కంటి పరీక్ష ఒకసారి నేను ఒక కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అవండి ఈ కన్ను నందు దోషము గలదు అని చెప్పాను ఆ సరే రెండు కూర్చోమన్నాను ఎదుర్కొంటూ ఆ చాట్ చదవండి అని చూడండి నేను చదవడండి నేను మీ దగ్గరికి కంటి దోషము గలడు మీరు చదవండి ఆ చాట్ చదవడండి అంటే అలా కాదండి మీరు చేతి చదివితే కానీ మీ కంట్లో దోషాన్ని నేను పరీక్ష చేయలేను అంటే ఇప్పుడు నా కంట్లో దోషాన్ని నేను పరీక్ష చేస్తున్నానా మీరు పరీక్ష చేస్తున్నా మీరే డాక్టర్ మీరు పరీక్ష మీరు చదవండి అయితే చాటు నేను నువ్వు నేను చదవను అంటే అప్పుడు డాక్టర్ అన్నారు చూడవా కంట్లో దోషాన్ని పరీక్ష చేసేది నేను కాదు నువ్వే కానీ నీకెలా పరీక్ష చేయాలో తెలియదు కనుక నీకెలా పరీక్ష చేయాలో నేను చెప్తాను పురోహితుడు ఉంటాను పురోహితుడు ఏం చేస్తాడు మీరే చేసుకోవాలి కర్మ నిజాది కర్మ మీరే చేసుకోవాలి దాంట్లో మీకు సామర్థ్యం లేదు కనుక పక్కన కూర్చొని ఇప్పుడు ఆచమనం చేయండి ఇప్పుడు ప్రాణాయామం చేయండి అని సలహా ఇస్తాడు ఆయన అంతేగాని ఆయన చేయట్లేదు కర్మ రుహితుడు చేయట్లేదు అలాగే డాక్టర్ గారు మాతో ఏమని చెప్పారంటే నేను చేయనండి కంటి పరీక్ష మీరే చేస్తారు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ ఉండి పురోహితుడిలాగా ఇప్పుడు చదవండి అంటే ఆయన ఇప్పుడు చదువుతాను ఇప్పుడు నేను కంటిన్యూ నేను పరీక్ష చేయడం మొదలుపెట్టాను ఆ మొదటి అక్షరం అయితే ఆయన నాకు తెలుసు ఆయన చేస్తున్నాడు ఆ కరెక్ట్ రెండోది అది బాగానే ఉంది కరెక్ట్ మూడోది ఇంకా మన వల్ల కాదు అక్కడ ఎప్పో ఈ అది ఓ అలాగా అది ఇలాగ ఎఫ్లా కన ఇప్పుడు కూడా ఎఫ్లాగా కనపడుతుందండి మళ్ళీ ఆయన ఇప్పుడు ఈలా ఉంది ఈ ఉందండి కొమ్ముంది ఇంకా నాలుగోలో రాసి దాని కాదు మీ వల్ల కాకపోవడం కాదండి మీరు ఒక పని ఒక ఫ్రేమ్ పెట్టి ఇంకోటి పెడ ఇప్పుడు ఆమె ఇప్పుడు కాబట్టి మీ కంటిని మీరే పరీక్ష చేస్తున్నారు డాక్టర్ యొక్క సహాయంతో మీరే పరీక్ష చేస్తున్నారు కంటి పరీక్ష ఎంతసేపు పడుతుంది ఎంతసేపు పడుతుంది అదే ఉంటాడు ఒకటి పెడతాను పెట్టి ఇది ఎలా ఆయన బాగుందండి అంటే అది తీసి ఇంకోటి పెట్టాలి ఇప్పుడు ఇంతాకటి కంటే ఇది బాగుందండి అంటే తీసి ఇంకోటి పెడతాను అబ్బాయి ఇది బాగుండదండి అప్పుడు ఇంకోటి పెడతాడు పెట్టాడు ఉంటాడు చూడు అంత ముందు పెట్టిన దానికంటే ఇది బాగుందా లేదా అని అడుగుతాడు ఉదాయో అంతకు ముందు పెట్టింది నాకు గుర్తు లేదు ఒకటే నాలుగు సార్లు పెట్టి అంత ముందు పెట్టింది వాళ్ళ దాటి ఏది ఏ అంతకు ముందు అంటే ఓ సరే ఇట్స్ ఓకే మీరు వాళ్ళకు ముందు మళ్ళీ ఓకే మర్చిపోయారా మర్చిపోయారా ఇప్పుడు రెండు నా చేతిలో పట్టుకున్నా ఒక ఒకటి పెట్టి పెట్టి తీసి పెట్టి తీసి దీంట్లో రెండింట్లో ఏదో మీకు చెప్పాహ చెప్తా పెట్టాడు ఉంది అర్థమైంది అది తీసి రెండోది పెట్టండి ఆ ఇది బాగుంది ఇప్పుడు కంటి పరీక్ష ఎవరిని చేస్తున్నట్టు నేనే చేస్తున్నా మనస్సుని పరీక్షించాలండి నేను కథ చెప్తున్నాను అనుకుంటున్నారా ఏమే కథ చెప్పట్లా ఐ మెయిన్ వాటా సేమ్ మీరు మనస్సుని పరీక్షించాలి మనస్సును పరిశీలించండి నా మనస్సును నేను పరిశీలిస్తే నాకు తెలుసుది కంగారు ఎక్కువ ఈ మనస్సు కంగారు కోతి కోతలు వస్తూ వచ్చి కోతుల్లో కొన్ని కోతులు ఒక్కో కోతికి కంగారు ఎక్కువ హడావిడు ఎక్కువ మిగతా కోతులు చాలా నిబ్బరంగా చాలా మ్యాజిస్టిక్గా మహారాజుల్లాగా ఉంటాయి నేను కంగారు ఎక్కువ కంగారు కోతి నాకు తెలిసినవి గుర్తుపట్టివ్వండి ఇప్పుడు ఇక రావడం మానేసే నా మనస్సు ఈ మనస్సుది కంగారు ఎక్కువ ఎందుకు కంగారు అనే దోషము కాలదు ఇంకా ఏముంది భవిష్యత్తు అదేమవుతుందో ఇదేమవు చిన్న చిన్న విషయాల గురించి కొంచెం యాంగ్జైటీ ఆదుర్ద అనే లక్షణం కూడా ఉన్నది పెద్ద విషయాల గురించి ఆదుర్ధా ఉండదు లక్ష రూపాయల గురించి అదుర్దా ఉండదు రూపపావల గురించి ఆదుర్ద విదూరంగా ఉండేది అలాగే అది మరి ఆ లక్ష రూపాయలు ఇచ్చారు కదా అది ఏదో ఒకటి అవుతుంది అలా ఉన్నాం భగవంతుడ చూస్తాడు మరి రూపభావాల గురించి అంత కంగారు విడిపోతున్నాయి ఉంది కదా అది మనస్సులో ఈ లక్షణము గలదు ఓకే ఐ ఓ మీరు యూ హ్యావ్ టు డూ దాట్ యూ హెవ్ టు వాచ్ యువర్ మైండ్ వాట్ ఈజ్ మెడిటేషన్ మెడిటేషన్ ఉంటే లౌకూర్చుంటే ఇక్కడి ఇక్కడ కదా వస్తుంది దట్ నాట్ మెడిటేషన్ దట్ ఈజ్ సమ్ ఇమాజినేషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా మీకు తెలిసిందనుకోండి అప్పుడు అది అది మీ ఇమాజినేషన్ అని మీకు దాని సంగతి ఏమీ ఏది కాదు ప్రాణం ప్రాణం యొక్క మూమెంట్ ఉంటుంది మీ దాని పీల్చారనుకోండి పీల్చిన తర్వాత కొంతసేపటి ఏమవుతుంది అది కింద నుంచి పైకి రాదు మరి అంతే కాబట్టి పై నుంచి కిందకి కింద నుంచి పైకి దట్ ఈజ్ నాట్ ది పాయింట్ దట్ ఈజ్ నాట్ ది మెడిటేషన్ దట్ ఈజ్ సంథింగ్ I don't want to say anything more about it. It may have some value, but that is, that is not the point. That is not important also. Important thing is, do you know the movement of your mind? You watch. So, I will watch my mind. I will watch my mind. I will watch my mind. I will watch my mind. I will watch my mind. మనస్సు ఎందలు దోషము క్షేత్రజ్ఞులు ఎందలు దోషమో కాదు దానివల్ల రెండు ప్రయోజనాలు ఒకటి క్షేత్రజ్ఞుడు శుద్ధ చైతన్య స్వరూపుడుగా అనుభవానికి వస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ క్షేత్రజ్ఞుని యొక్క తెలివిలో ప్రకాశించిన మనస్సునందరి మాలిన్యం తొలగిపోతుంది క్రమంగా తొలగిపోతుంది దట్ ఈజ్ మెడిటేషన్ కాబట్టి సంవేద్యత్వ సంవే స్వాత్మవ్యతిరిక్త సంవేద్యత్వం ఇప్పుడు అజ్ఞానముంది అజ్ఞానము తెలియబడుతోందా తెలియబడుత లేదా తెలియబడుతోంది అజ్ఞానము తెలియబడుతోంది అంటే దేని చేత తెలియబడుతోంది తన చేత తానే తెలియబడుతోందా తనకంటే విలక్షణమైన చైతన్యం చేత తెలియబడుతోందా అంటే తనని తాను తెలుసుకోదండి కన్ను దేనిని చూస్తు కన్నుతో చూ కన్ను చూస్తుంది దేనిని చూస్తుంది కన్ను చేసి చూడబడేది తప్పనిసరిగా కన్ను కంటే విలక్షణమైనది అవుతుంది కన్ను కన్నును చూడదు మీరు కన్నును చూడలేదు మీరు కన్నును చూడలేరండి కన్ను కంటే భిన్నంగా ఉన్న జగత్తునందరూ చూడగలుగుతారు కానీ కన్నును మాత్రం చూడలేదు అద్దంలో అద్దంలో చూసి ఇది కన్ను కాదుకా అద్దంలో చూసేది కన్ను కాదుగా అద్దంలో చూసేది కన్ను యొక్క ప్రతిబింబం మరి కన్ను కాదు మరి కన్నుని చూడటం కన్నును చూడటం కుదరదు కన్నును చూడటం కుదరదు మీరు ఎప్పుడైనా నీ వీపు చూశారా మీ వీపు అద్దం అద్దంలో చూసింది వీపు కాదండి బాబు అది ప్రతిబింబం వీపు మీరు ఎప్పుడైనా చూసారా డైరెక్ట్గా మీరు ఏమని చెప్పాలి చెప్పాలి ఈ జీవితం పోదు మిగిలిన జీవిత కాలంలో ఎప్పుడైనా చూడగలుగుతారా ఏమని చెప్పాలి నువ్వు అని చెప్పాలి ఏమండి అది ఈజీగా తెలిసింది కదా అదేవిధంగా మీరు ఎప్పుడైనా మీ ముఖాన్ని చూశారా మీ ముఖాన్ని మీరు చూశారా లేదు ముఖం యొక్క ప్రతిబింబాన్నే మీరు చూశారు కన్ను తనని తాను చూడలేదు కన్ను తనకంటే వ్యతిరిక్తమైన దాన్ని చూస్తుంది దీన్ని మీకు తిరగేసి చెప్తా చూడబడినది ఒకటి చూడబడినది అంటే అది కన్ను అవుతుందా కన్ను కంటే వ్యతిరిక్తం అవుతుందా కన్ను కంటే వ్యతిరిక్తం అవుతుందా ఎందుకని చూడబడింది కనుక నేను చూడబడితే కన్ను అవ్వ అవదు అవదు చూడబడితే కన్ను అవదది కన్ను కంటే వ్యతిరిక్తం అవుతుందే the fact that you perceive precludes the possibility of that being the perceiver. That is possible. It is not possible. Ajnānamu teliya badi nada leda. Teliya badi nadi. Teli sindi ente teliya badi nadi. Ajnānamu unnat to teli sinda. Teli sinda. Ante ajnānamu teli sowne lada teli sowne. Ante adhi ajnānamu తనను తాను తెలుసుకోలేదు తనకంటే విలక్షణమైన దాని చేత తెలియబడుతుంది ఏమిటా విలక్షణమైనది క్షేత్రజ్ఞము క్షేత్రజ్ఞ చేత అది ఓకే కాబట్టి అజ్ఞానము ఉందని అజ్ఞానాన్ని చిచ్చుకుంటూ కూర్చోవడం కాదు మీరు అజ్ఞానాన్ని పరిశీలించి అది స్వరూపమునందు లేదు అని తెలియవలేము సర్వకరణం యోగే చైవల్యే అవిద్యాది దోషవత్వానభ్యుపగమా శంకరుల భాష్యం శంకరుల శంకరాచార్యుల కాలంలో అనేక వాదులు ఉన్నారు వాదులంటే ఫిలాసఫర్స్ వేరే స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్నది ఫిలాసఫీ ఫిలాసఫర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క భావాలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు శంకరుల కాలంలో నీకు తార్కలు నయాయితులు అంటారు నైయాయికులు ఉన్నారు వైశేషికులు ఉన్నారు నైయాయికులు అంటే న్యాయము ప్రమాణము అంటే మనం ఎలా తెలుసుకుంటున్నాం పీస్టిమాలజీ అంటారు ఎలా తెలుసుకుంటున్నాము ఆ తెలుసుకునే ప్రక్రియ ఏమిటి అదంతా వాళ్ళు స్టడీ చేస్తారు వైశేషికులు అంటే తెలుసుకునే ప్రక్రియ కంటే తెలియబడే పదార్థం మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు వాళ్ళు ఇది పృథ్వన్నావు ఇది ఆపహ అన్నావు పృథివీకి తేడా ఏమిటి వాటికి సమాన ధర్మాలు ఏంటి ఆ రకంగా స్టడీ చేస్తారు లైక్ మెటీరియల్ మ్యాటర్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వైశేషకులు వాళ్ళు ఉండేవారు సాంఖ్యులు వీళ్ళు గుణములు వాటి విచారము మనస్సు మీద విచారం ఇస్తేవారు సాంఖ్యలు మనస్సు యొక్క విచారం వాళ్ళు ఇలాంటి యోగులు పతంజలి మహర్షి ఇలాంటి ఫిలాసఫర్స్ చాలామంది ఉండేవారు బౌద్ధులు బౌద్ధుల్లో మూడు నాలుగు తెగలు ఉండేవి బుద్ధుడు కాదు బుద్ధుడు వచ్చి వెళ్ళినాడు శంకరుడు వచ్చేప్పటికీ బుద్ధుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ క్రితమే వచ్చి వెళ్ళాడు ఆ తర్వాతి కాలంలో బుద్ధుడి నిర్యానానంతరము అనేక తెగలు బయలుదేరినాయి బౌద్ధ ధర్మంలో ఎప్పుడో అలాగే అవుతుంది ఎప్పుడో మహాత్ముడు వచ్చి వెళ్ళిన వెంటనే ఆ మహాత్ముని యొక్క తరువాతి కాలంలో అనేక తెగలు బయలుదేరారు ఇట్ హ్యాపన్స్ ఆల్ ది టైం ఎందుకంటే ఆ శిష్యులు ఉంటారు కొంతమంది వాళ్ళ వాళ్ళలో వాళ్ళందరూ కలిసి పనిచేయరు వాళ్ళు వేరువేరుగా పెట్టుకుంటారు పోతూ ఉంటున్నారు అలా సో శంకరుల కాలంలో ఈ ఫిలాసఫర్స్ అందరూ ఉన్నారు ఇప్పుడు మనకి కనపడే విశిష్టాద్వైతం ద్వైతం ఇవేం లేవు ఇవేం లేవు ద్వైతాద్వైతమో అనే ఒక ఫిలాసఫీ ఉన్నది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ సగం ద్వైతం సగం ద్వైతం ఫిఫ్టీ ఫిఫ్టీ సమ్ కైండ్ ఆఫ్ ఎ కాంప్రమైజ్ లెఫ్ట్ రైటు సెంటర్ అని ఉంటాయి పార్టీల్లో పొలిటికల్ పార్టీస్లో కూడా లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీస్ బీజేపీ ఈజ్ అ రైటిస్ట్ పార్టీ కాంగ్రెస్ ఈజ్ ఎ సెంట్రిస్ట్ పార్టీ జనరల్గా మీకు రసంగా చెప్పాను ఏదేదో పొలిటిక్స్ చెప్తున్నాను అనుకోకండి ఉడితే మీకు రసంగా చెప్పాను అంటే లెఫ్ట్ టు రైట్ టు సెంటర్ సంథింగ్ లైక్ దాట్ అలాగే ద్వైతాద్వైతం సెంట్రిస్ట్ సగం ద్వైతం సగాద్వైతం అది ఉంది సెంటర్లు కాలంలో విశిష్టాద్వైతం ద్వైతం వేరు లేవు వీళ్ళు డెవలప్ చేసిన వాదనలువి వాదములు అవి ఫిలాసఫీ అనడం కంటే థియాలజీ అంటే బాగుంటుంది ఇవి మోర్ థియాలజీ లెస్ ఫిలాసఫీ ఫిలాసఫీ తక్కువ థియాలజీ ఎక్కువ ఇవి మోర్ లైక్ ఆరాధనా పద్ధతులు థియాలజీ అంటే ఆరాధనా పద్ధతులు ఏదో విగ్రహము పూజ అలాంటివి ఇంట్లో ఫిలాసఫీ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది వేరే వీళ్ళందరూ ఫిలాసఫర్స్ నేను చెప్పిన వాళ్ళందరూ ఫిలాసఫర్స్ వాళ్ళందరూ ఆత్మస్వరూపాన్ని గురించి ఒక్కలాగ చెప్పారు ఏమని చెప్పారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇష్ట వాళ్ళందరూ ఒప్పుకున్న సంగతి ఏమిటంటే చూపు ఆత్మస్వరూపంలో భాగమా కాదు కన్నుని బట్టి చూపు ఆత్మయందు ఆరోపించబడుతోంది తప్ప చూపు అనేది ఆత్మస్వరూపమునందు లేదు ఎందుకని చూపు లేనివాడు కూడా ఆత్మవంతుడై ఉన్నాడు కనుక ఒకటి చూపు ఉండదు కానీ ఆత్మ ఉంటుందిగా నడక ఆత్మస్వరూప ధర్మమా కాదు పట్టుకొనుట కాదు పలుకుట కాదు వీనుట కాదు ఆజ్ఞానించుట ఆస్వాదించుట స్పృశించుట ఇవన్నీ ఇంద్రియ ధర్మాలు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఈ ఇంద్రియ ధర్మములు ఇంద్రియముల ధర్మములే అంత మాత్రమే ఎటు వచ్చి ఆత్మ ప్రకాశంలో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కాబట్టి అజ్ఞాని చేతను ఇంద్రియ ధర్మంలో ఆత్మస్వరూపమునందు ఆరోపించబడుతున్నాయి తప్ప ఇవేమీ కూడా ఆత్మస్వరూపమునందు లేదు ఇప్పుడు ఆత్మ అంటే ఎరుక తెలివి ఓకే ఆ తెలివి నుండి మీరేం చేయాలి ఇంద్రియ ధర్మాన్ని తీసేయాలి ఎందుకంటే ఇంద్రియ ధర్మాలు ఇంద్రియాలవే తెలివి యొక్క ధర్మాలు కావు కాబట్టి ఆత్మ అంటే ఏమిటనమాట ఒక తెలివి ఎటువంటి తెలివి శబ్దము యొక్క జ్ఞానము దాని ఎందు లేదు తెలివి శబ్దజ్ఞానము దాని ఎందు లేదు రూపజ్ఞానము లేదు రసజ్ఞానము లేదు గంధజ్ఞానము లేదు స్పర్శ జ్ఞానము లేదు అటువంటి తెలివి అశబ్దము స్పర్శము రూపమవ్యయం తథా సంత్యమగంధ్యయతే దాని ఎందు మననము లేదు మనస్సు యొక్క ధర్మము దాని ఎందు విజ్ఞానము లేదు బుద్ధి యొక్క ధర్మం దాని ఎందు సుఖ దుఃఖములు లేవు మనస్సు యొక్క ధర్మం దాని ఎందు కర్తృత్వము లేదు బుద్ధి యొక్క ధర్మము దాని ఎందు భోక్తృత్వము లేదు అహంకారము యొక్క ధర్మం దాని ఎందుకు లేవు అదే ఆత్మ అని ఫిలాసఫర్స్ అందరూ కూడా విషయము అని చెప్తున్నారు శంకరుల కాలం నాటి ఈనాటి ఫిలాసఫర్ కాదు ఈనాడు ఫిలాసఫీ ఏముంది ఎంతసేపు కర్మను ఉపాసన పేరు చెప్పి లేకపోతే జ్యోతిషము వాస్తు దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ రిలీజియస్ లైఫ్ బట్ ఈ ది రిలిజియస్ లైఫ్ సోషల్ రిలీజియస్ లైఫ్ ఏమిటి ఒక కర్మ కొంత ఉపాసన ఏదో మంత్రం తంత్రం తర్వాత వాస్తు కిడ్కీ ఎక్కడ పెట్టు గోడ పెట్టు ఇక్కడ బరువు పెట్టు అక్కడ వేలు చేరువు ఏమిటండి నేల దీంట్లో బరువు హాల్కి బరువు ఏమిటి మీరందరూ అక్కడ కూర్చున్నారు కాబట్టి హాల్ అక్కడ బరువుగా ఉంది నేను ఒక్కడనే కూర్చున్నాను కాబట్టి హాల్ ఇక్కడ తేలిజ్గా ఉంది ఎవరు చెప్పాడండి ఈ తలకిందులు కబుర్లు అన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు హాల్ హాల్కి బరువు తయారు చేరికే రూఫ్ కొంచెం రూ తేలిస్తుంది ఇది రెండు ఎస్సెన్స్ ఆఫ్ రిలీజియస్ లైఫ్ అలా తయారైంది డోంట్ కంపేర్ విత్ దాట్ బి ఫిలాసఫర్ ఫిలాసఫీ ఇది so main jo pucha tha what are you doing up to i am a philosopher no my immigration no did you where from india what are you i am a philosopher are you a minister no i am a philosopher so what will you do here teach philosophy and okay. the at minister minister and the priest but anyway so the point is the philosophy స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి సర్వకరణ వియోగే ఆత్మస్వరూపం నుంచి మీరు ఇంద్రియాలని వాటి ధర్మాలని తీసేయండి తీసేస్తే ఏం మిగులుతుంది శుద్ధమైన ఎరుక మిగులుతుంది ఆ ఎరుకయందు ఏముందు ఏమీ లేదండి ఆ ఎరుకలో శబ్దం ఉందా లేదు రూపం రసం స్పర్శ గంధం మననం విజ్ఞానం కత్వృత్వ భౌత ఏమీ లేదు మరి ఏముంది అదే ఉండండి ఇంకేదీ లేదు దాన్నే కైవల్యము అంటారు కేవల అంటే అదే ఉంది మరి ఏది లేదు అది ఎరుక ఇప్పుడు సూర్యప్రకాశము వలదు కదా సూర్యప్రకాశంలో ఇక్కడ ఈ చెట్లు సేవలు నేల నీరు పక్షులు పశువులు అన్నీ ప్రకాశిస్తున్నాయి కొంచెం పైకి వెళ్ళారనుకోండి ఏముంటుంది మేఘాలు రంగులు అన్నీ ప్రకాశిస్తూ ఇంకా పైకి వెళ్ళారనుకోండి ఏముంటుంది సూర్యప్రకాశము తప్ప మరి ఏది ఉండదు దాన్ని కేవల అంటారు కేవలము సూర్యప్రకాశమే ఉంటుంది కొంచెం కిందకొస్తే సూర్యప్రకాశము మేఘాలు రంగులు ఇవి ఉంటాయి ఇంకా కిందకు వస్తే సూర్యప్రకాశము మనుషులు పక్షులు పశువులు మేళ నీరు అన్నీ ఉంటాయి అవునండి అలాగే కేశ ధర్మములు ఇంద్రియ ధర్మములు మనస్సు యొక్క ధర్మములు ఇవన్నీ క్షేత్రం వీటి ధర్మములేమీ ఆత్మస్వరూపములందు లేదు లేవు ఈ ధర్మాలను విడిచిపెట్టాల నువ్వు విడిచిపెట్ట లేవు దాని ఎందుకు లేవు పోనీ పట్టుకుంటావు నువ్వు పట్టుకోవడం కూడా అనవసరం ఎందుకంటే పట్టుకోలేవు స్వరూపంలో లేవు అవ్వండి అంటే నా గ్రాహ్య నా లేవు స్వరూపము కైవల్యము అది అది అది మాత్రమే అది అని సర్వవాదులు కూడా అంగీకరించారు అంటే వాదులందరూ అంటే వైశేషికులు నైయాయికులు సాంఖ్యులు అందరూ అగ్నికరించారు కాబట్టి ఒక విషయం మనకి ఇక్కడ స్పష్టమైపోయింది ఏమిటంటే క్షేత్రజ్ఞ చైతన్యము ముందు అవిద్యాముదులైన దోషములు లేవు కాబట్టి ఏ దోషము అటువంటి క్షేత్రజ్ఞ తత్వము ఈశ్వరునితో భిన్నంగా ఉండడానికి హేతు ఏమీ లేదు హేతు ఉండాలి భేదానికి హేతు ఉండాలి భేదానికి హేతు లేకపోతే అభేదమే సిద్ధిస్తుంది ఆత్మన క్షేత్రజ్ఞ అష్ణవత్ స్వోధర్మ తో న కదాచిదీ కయోగ సత్ ఇంకొక మాట ఏదైనా సరే ఆ ఆత్మచైతన్యం యొక్క ధర్మము ఆత్మాన క్షేత్రజ్ఞానం ఒకటే ఆత్మన క్షత్రజ్ఞస్తే అంటున్నారండి ఆత్మాన క్షేత్రజ్ఞాన ఒకటే ఏదైనా ఒకటే ఆత్మచైతన్యము యొక్క ధర్మము అన్నట్లయితే దాని నుండి ఆ ధర్మము నుండి ఆ ఆత్మకు ఎన్నడూ విముక్తి లభించదు లైక్ అగ్ని ఉష్ణపత వేడి వేడి ధర్మము అగ్ని యొక్క ధర్మము వేడి అగ్ని ఆరోపించబడదు అగ్ని యొక్క స్వరూపభూతమైన ధర్మము ఎప్పుడైనా అగ్ని వేడి లేని అగ్ని మీకు అనుభవానికి వచ్చిందా వేడి లేని అగ్ని అంటే ఒక అన్నాడు అవునండి వేడి లేదుగా ఇప్పుడే అర్పిస్తే మనకి వేడి లేదు కదా నేనే ఉన్నాను యు ఆర్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ అని ఎందుకంటే ఆర్పేసిన దాని గురించి చెప్పట్లేదండి అగ్నికి కాబట్టి ఆతిపేస్తే అగ్నే లేదు కదా అగ్ని చల్లబడింది అగ్ని చల్లబడదండి అగ్ని చల్లబడుతుందా మా ఊళ్ళో చల్లబడు మీ ఊళ్ళో చల్లబడుతుందా అగ్ని కాబట్టి అగ్ని వేడి లేకుండా అలాంటిది ఏదైనా ఉందా ఉంటుందా ఉండదు దీపము వెలగకుండా ఉంట ఉంటుందా ఉండదు ఉండదు అని చెప్పాలి మీరు ఇప్పుడే ఆర్పేసేమైన దీపాన్ని అదుకోసం ఉండే దీపం వెలగట్లా అలా వెళ్ళకూడదు ఇవాళ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ ఆర్పేస్తే దీపమే కాదు ఆ బుద్ధి కాదు దీపం ఉంటే దీప్యతే దీపయ్యతి ఎనీవే కనుక సో అగ్నికి అగ్నికి వేడివలే నిప్పుకు వేడివలే ఆత్మకు తెలియుట తెలివి ధర్మము అజ్ఞానము ఆత్మ యొక్క ధర్మమా కాదు ఒకవేళ అజ్ఞానం ఆత్మ యొక్క ధర్మం అయితే అది ఎన్నడూ ఆత్మస్వరూపం నుంచి తొలగిపోదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మస్వరూపంలో అజ్ఞానం ఉందంటారా లేదు లేదు అయితే మరి క్షత్రజ్ఞుడు ఈశ్వరుడు అన్నట్టుకు లేదు అవిక్రీయస్యచోమవతి మీ స్వరూపాన్ని శంకరులు చెప్తున్నారు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి కాదండి మేము ఇదండి మేము అదండి అని అలా అనకూడదు మేము ఇది మేము అది అని అనుకూడదు మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి యదాంతా క్లాస్కి వచ్చి మేము కాంగ్రెస్ వాళ్ళ ఉండే మేము బీజేపీ వాళ్ళ ఉన్నా అనుకోకూడదు మీ స్వరూపంలో భాగం కాబోతుంది మేమేమో అత్తగారు ఉండి మామగారు ఉండి అల్లుడండి కొడుకండి కూతురండి అలా అనకూడదు అవి మీ స్వరూపంలో భాగం కాదు నేను సుఖినండి దుఃఖినండి నిన్నటిదాకా బాగానే ఉన్నాను ఇలాగే బాగులేనండి అని అనకూడదు అవి మీ స్వరూపంలో భాగం కాదు ఇప్పుడు నాకు రాహు దశ నడుస్తుందండి శని దశ నడుస్తుంది అనకూడదు అవి మీ స్వరూపంలో భాగం కాదు మేము బ్రాహ్మణులు ఉండి క్షత్రువులు ఉండి వైశ్యులు ఉండి అనకూడదు మేము మానేసన్ ఇస్తేనా ఇవేమో అనుకోడు దేహధర్మాలు ఏవి కూడా ఆత్మస్వరూపం మీద ఆరోపించకూడదు మరి ఇంకేమిటండి మేము దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యా మజ్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఐ ఆఫ్ నాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాటామై అక్కర్లేదు వాటేమై చెప్పక్కర్లేదు వాటయా నాకు తెలుసుకుంటే అయిపోలేదు ఎందుకంటే వాటామై అయాం అయాం వాటయాం దానికోసం కొత్తగా అయ్యి ఏవి ఉండదు అక్కడ ఆయాం వాటయాం టైమ్లెస్లీ టైమ్లెస్లీ నిన్న ఇవాళ రేపని కాదు టైమ్లెస్లీ నిన్న అయాం వాటయాం ఈవేళ అయాం వాటయాం టుమారో అయాం వాటయాం టైమ్లెస్లీ అయాం వాటయాం అజ్ఞానం చేతి చేయబడే ఆరోపములే సమస్య కాబట్టి ఆరోపములు ఏమీ అనకూడదు మేము రోజులు ఉండే మేము సన్యాసులు ఉండే అని అనుకూడదు తప్పది ఒక ఆరోపణ ఉంటే ఆ రోల్ ప్లే చేస్తూ ఉంటుందా ఆ సందర్భంలో దానికి తగ్గ పని చేస్తారు దానికి తగ్గ పని చేయాలి తప్ప నేను అదే అని కనుక నేను ఏమిటి మీరేమిటో చెప్పండి నాకు ఇప్పుడు మీరు ఏది ఏది కాదో నేను పెద్ద లిస్ట్ ఇచ్చా మీరు మామూలుగా మీ గురించి అనుకునేవన్నీ నేను రిజెక్ట్ చేశా ఇంద్రియ ధర్మములను రిజెక్ట్ చేయండి మనస్సు బుద్ధి వాటి యొక్క ధర్మములను కూడా రిజెక్ట్ చేసి ఇప్పుడు మీరేమిటో చెప్పండి వాట్ ఆర్ యూ నా యూ యూ కాంటెంపరేట్ అపార్మిట్ దాని మీద మీరు ధ్యానం చేయండి మీరు నేను ఏది వాళ్ళు తెరిచి చేయండి ధ్యానం వాళ్ళు మూసుకల్లా వాళ్ళు తెరిచి నేను ఏమిని వ్యోమత అవిక్రీయస్య ఆకాశము ఎత్తిదియో నేను అట్టివాడ ఇంకేం పోలుస్తాను ఆకాశంతో పోల్చాల్సి ఉంది ఇంకేదైనా పోలికుండ లేదు నీరుందనుకోండి దానికి రంగో రుచో ఏదో ఒకటి ఉంటుంది గాలుంటే దానికి గంధం చెడు గంధమో సుగంధమో ఏదో నేలు ఉంటే దానికి గట్టిగా ఒకట గట్టిగా ఉంటుంది ఒకటోట బరువుగా ఉంటుంది ఒకట తేలిక ఏదో ఉంటుంది దాన్ని నిప్పు ఉంటే చల్లగా వేడిగా ఏదో ఉంటాయి ఏమీ లేదు ఇప్పుడు పోలిక చెప్పండి ఆకాశం ఇంకా మరో పోలిక ఆకాశంలో వికారం ఏమైనా ఉంటుందా వికారము అంటే ఇలాగా ఒక కుంచె తీసుకుని రంగులో రంగులో ముంచి ఇలా గీశాననుకోండి ఆకాశంలో ఆకాశంలో రంగు వస్తుందా కాదు దుర్గంధాన్ని ఆకాశంలో చల్లననుకోండి ఆకాశానికి దుర్గంధం ఉండదు వాయువు కొంత దుర్గంధం పొల్యూషన్ ఉంది చూసారా పొల్యూషన్ ల్యాండ్కి వాటర్కి ఎయిర్కి ఉంటుంది ల్యాండ్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది స్పేస్ పొల్యూషన్ ఉండదు స్పేస్ ఈజ్ నెవర్ పొల్యూటెడ్ వికారం అనేది ఉండదు రజా ఆత్మస్వరూపంలో వికారం అనేది ఉండదు మరి మాకేమో ఒకప్పుడు సుఖము ఒకప్పుడు దుఃఖం అది మీది కాదండి అది క్షేత్రజ్ఞ ధర్మం కాదు ఈ క్షేత్రధర్మం అది మనస్సు యొక్క ధర్మం మీరు చూసుకోండి సుఖం మీ సుఖానుభవాన్ని మీరు గుర్తు తెచ్చుకుని ఆ సుఖం ఎక్కడొచ్చిందో మీరు గమనించండి మీ ఎందు సుఖం వస్తే మీ ఎందు ఇప్పుడు కూడా ఉందా సుఖం లేదుగా కాబట్టి మీ ఎందు వచ్చింది మీలో ఉండిపోవాలి కదా మీ ఎందుకు రాలేదండి మనస్సులో వచ్చింది పోయింది దుఃఖం మీరు ఎన్నో దుఃఖాలను అనుభవించారు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా ఇప్పుడు ఏవో ఉన్నాయి ఇప్పుడు ఉన్నవి ఏవో ఉన్నాయండి ఇంతకుముందు మీరు అనుభవించిన దుఃఖాలు ఉన్నాయా ఇప్పుడు లేవు ఏమైపోయాయి పోయా ఎక్కడికి పోయా ఏమో ఎక్కడికి పోయా ఎక్కడి నుంచి పోయే మనస్సులోంచి పోయాయి మనస్సులోకి ఎక్కడి నుంచి వచ్చాయి బయట నుంచి బయట నుంచి ఏది రాదు అలా అనిపిస్తుంది వాట్ ఎవర్ మనస్సులోకి వచ్చాయి మనస్సులోంచి పోయాయి పాత దుఃఖాలు పోయి కొత్త దుఃఖాలు ప్రవేశిస్తాయి కదా చిన్న దుఃఖంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖం వచ్చిందనుకోండి చిన్న దుఃఖం పోతుంది పెద్ద దుఃఖం వస్తుంది చిన్న దుఃఖం మర్చిపోతుంది పెద్ద దుఃఖం వెంట పడుతుంది అది పోతుంది కాబట్టి సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు ఇది క్షేత్రధర్మములే మరి ఆత్మ యోగండి వ్యోమవత్ అవికారి ఏ వికారములు మార్పులు వికారము అంటే మార్పు లేనిది ఆత్మ ఆకాశము వంటిది సర్వగత సత్మ సర్వవ్యాపకము సర్వవ్యాపకము అంటే ఏమిటో తెలుసునండి మీకు శబ్దం తెలిసింది శబ్దజ్ఞానంలో ఆత్మ చైతన్యం ఉంటుంది ఈ దీపం ఉంది ఒక దీపం ఉంది ఏమండి ఈ స్టేజ్ ముందు కదా ఇది స్టేజీ ఇది దీపం అలా తీసుకోండి ఇది స్టేజీ ఇది దీపం ఏమండి ఈ స్టేజ్ మీద ఎన్ని ఉన్నాయో వాటిని అన్నిటినీ దీపము వ్యాపించి ఉంటుంది కదా దీపం వ్యాపించి ఉండండి అలాగే ఇది క్షేత్రము దీని ఎందు ఎన్నో ఉన్నాయి ఏమున్నాయి ఏమున్నాయంటే చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ముక్కుంది నోరుంది ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఏమున్నాయి అంటే చూపు ఉంది గంధగ్రహణ శక్తి కలదు నా నాసానేంద్రియము ఇంద్రియాలు ఉన్నాయి గలదు స్పర్శేంద్రియము ఇంకా ఏమున్నాయి సంకల్పాలు ఉన్నాయి వికల్పాలు ఉన్నాయి కోపాలు తాపాలు ఉన్నాయి కామాలు క్రోధాలు ఉన్నాయి భయాలు ఉన్నాయి సుఖాలు దుఃఖాలు ఉన్నాయి ఇంకా ఏమున్నాయి కొంత వ్యాకరణం కొంత మ్యాథమెటిక్స్ కొంత ఫిజిక్స్ కొంత పాలిటిక్సు కొంత క్రికెట్ కొంత టెన్నిస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి స్టేజ్ మీద ఉన్నాయా లేవా ఇంకా ఏమున్నాయి కొంత దేవుడు కొంత దెయ్యం కొన్ని నమ్మకాలు కొన్ని పూజలు కొంత మంత్రాలు అవన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయి వీటిని అన్నిటినీ ప్రకాశింపజేసి ఇది ఒకటి బాబు అది పట్టుకోవాలి మీరు ఇవైనా ఉంటా వీటిని ప్రకాశింపజేసి దీపం ఒకటి లేదు ఆ దీపం వీటన్నిటినీ వ్యాపించి లేదు ఇంకా ఏమున్నాయి గతం ఉన్నది భవిష్యత్తు ఉన్నది ఎక్కడుంది గతం చాలామంది ఏమనుకుంటారంటే గతం క్యాలెండర్లో మనం పాత పంచాంగాలు అక్కడ లిస్టు అక్కడ వాటిల్లో ఉంది గతం అనుకుంటారు భవిష్యత్తు దేంట్లో ఉందంటే ప్రిడిక్షన్స్లో ఉంది లేకపోతే క్యాలెండర్లో ఉంది అనుకుంటాం క్యాలెండర్లో ఉండదండి పాత పంచాంగాల్లో ఉండదు గతం గతం మీ బుద్ధి ఎందు మెమరీ రూపంగా ఉంటుంది భవిష్యత్తు కూడా మీ బుద్ధి ఎందే ఊహాపోహల రూపంగా ఉంటుంది అవి కూడా ఈ స్టేజ్ మీద ఉన్నాయి గతము భవిష్యత్తు వర్తమానము ఎక్కడున్నాయి ఈ స్టేజ్ మీద ఉన్నాయి ఇక్కడ అక్కడ ఇవి ఎక్కడున్నాయి దేశభేదము అవి ఇక్కడే ఉన్నాయి బుద్ధి ఉన్నాయి ఇక్కడ అక్కడ అనే దేశభేదము ఇప్పుడు అప్పుడు అనే కాలభేదము సుఖదుఖములు సర్వద్వంద్వములు సంకల్ప వికల్పములు సుఖదుఖములు కామక్రోధాదులు చూపు వినికిడి మొదలైన ఇంద్రియ ధర్మములు నడక మొదలైనటువంటి కర్మేంద్రియ ధర్మములు వేరియస్ అంగములు చేతులు కాళ్ళు ముక్కు మొదలైన అంగములు మొత్తం దేహం ఇల్లు వాకిలి నా నా పిల్లలు అనేటువంటి సంసారము నా పార్టీ పరాయి పార్టీ అనే బాజీ ఇవన్నిటినీ ప్రకాశింపజేసే దీపము వీటనన్నిటినీ ప్రకాశింపజేసే దీపము గమనించారా ఆ దీపము అది వీటనన్నిటినీ ప్రకాశింపజేస్తోంది అంటే వీటనన్నిటినీ వ్యాపించి ఉన్నది అది వ్యాపించింది ఇక్కడా తెలిసిందా ఇక్కడా తెలిసిందా అక్కడా తెలిసిందా అంటే ఆ చెలివి ఇక్కడను అక్కడను వ్యాపించిందిగా నిన్న తెలిసిందా రేపు తెలిసిందా అంటే నిన్నని రేపుని తెలివి వ్యాపించిందిగా అలా సర్వమును వ్యాపించి సర్వమును ప్రకాశింపజేసేటువంటి ఆ ఎనుక ఆకాశము అది అమూర్తస్య అది మొగాడ ఆడదా లేదు దానికి మొగా ఆడ అది దేవతయా దెయ్యమా ఇది లేదు అది కాదు అది దానికి రూపం ఉండదు దానికి ఆకారం ఉండదు ముహూర్త ముహూర్తము కాదు అనుకో షేపే ఉండదు ఆ తెలివి మేము షేపులో కొలుస్తాం దేవుడు క్షత్రజ్ఞుడు ఈశ్వరుడు ఈశ్వరుడికి రూపం ఏమి ఉండదు అమూర్త కానీ మేము రూపంలో కొలుచుకుంటాము అంటే కొలుచుకోవచ్చు వెరీ సింపుల్ ఇప్పుడు బంగారానికి రూపం ఉందా లేదు బంగారానికి రూపం లేదండి ఏమిటో చెప్పండి కూడా మీరు బంగారానికి రూపం మీకు తెలిస్తే చెప్పండి ఏమిటి రూపం రూపం లేదు బంగారాన్ని కాదండి మేము నెక్లెస్ చేసుకుని పెట్టుకుంటాం పెట్టుకోండి మీరు యు ఆర్ వెల్కమ్ అలాగే దేవుడికి రూపం లేదు కాదండి మేము చతుర్భుజి రూపంలో కొలుస్తాం కొలవండి మంచిది శుభం నెక్లెస్ పెట్టుకుంటే అందంగా శోభగా ఉంటుంది అలాగే చతుర్భుజి రూపంలో కొలిస్తే మీకు శుభం కలుగుతుంది ఏమీ సందేహం కానీ వాస్తవంలో క్షేత్రజ్ఞతత్వానికే రూపం లేదంటూ ఉంటే క్షేత్రజ్ఞుడే అయిన ఈశ్వరునికి రూపం ఎక్కడి కాబట్టి అమూర్తస్ ఆత్మన అటువంటి ఆత్మకు కైనచిత్ సంయోగ వియోగానుపపత్తే ఆత్మస్వరూపానికి ఒకదానితో సంయోగము మరి వియోగము పొసగవు ఉండవు దీంతో సంయోగము వియోగము ఉండవు ఓ గురువు బ్రహ్మచారి నడిచి వెళ్తున్నారు బ్రహ్మచారికి గురువుగరం అవులుగా ఏదో ఆయన దాటిన అయిపోతూ ఉంటాడు బ్రహ్మచారి జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళ్తున్నాడు కనుక బ్రహ్మచారికి ఉంగరం దొరికింది ఉంగరం చూస్తే బంగారం ఉంగరం వజ్రం కూడా పొదిగి ఉన్నది ఇంకా ఇతర బ్రహ్మచారులకి చూపించి వాళ్ళు ఏదో గుసగుసలాడుకుంటున్నారు గురువుగారు అడిగారు ఏమిట్రా విషయం అండి ఇదిగో ఉంగరం దొరికిందండి వజ్ర పుటంగరం బంగారం పుటంగరం అని చెప్పారు ఓ అలాగా దీని ఖరీదు ఏమాత్రం ఉంటుందంటే ఇతర బ్రహ్మచారులందరూ కలిపి ఇది పదివేలు ఉంటుంది అని అంచనా వేశారు ఆ బ్రహ్మచారి అనుకున్నాడు నేను ఈవేళ పదివేల రూపాయలు దొరికించుకున్నాను అని అనుకుంటున్నాడు పదివేల రూపాయలు సంయోగము కలిగినది చూడండి కొంత నాలుగు మైళ్ళో ఐదు మైళ్ళో నడిచేప్పటికీ గ్రామం వచ్చింది ఒకటి ఇంజన్ల వరకు ఆ రాత్రి ఆ గ్రామంలో బస్సు వచ్చేసారు ఉన్నాడు ప్రయాణం కొనసాగించారు మూడు రోజులకి వీళ్ళు వెళ్లాల్సిన చోటకి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఇస్తారు అడిగారు అప్పుడు ఆ ఊళ్ళో కంసాలే ఒక ఆయన ఉంటాడు ఆయన దగ్గరికి బ్రహ్మచారి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి ఇది ఇది ఏమాత్రం ఖరీదేస్తుంది నేను తోకమేయండి అన్నాడు తోకమేయండి విడికిచ్చాను అంటే ఆయన చూసి ఎందుకు అన్నాడు కాదండి బంగారం కదా వజ్రాలు కదా ఎన్ని క్యారెట్లు ఎంత బరువు తోచండి లవ్ ఇరే పోవటం లోన్ వేస్ట్ మేటాను తూకం వేయడం అంటే వెళ్ళకూడదు తూకం ధర్మకథ దాంట్లో తూకం వేయాలంటే చాలా కష్టపడి తూకం వేయాలి బంగారం పూచుతాను ఇలాగంటే రాగి తోచడం గిల్ట్ అది పోనీ వజ్రం వజ్రం కాదురా అది గాజుముక్క వాటికి క్యారెట్లేముండవు అని పారసారు పారసీడు నాకు పదివేల రూపాయలు నష్టం కలిగింది అని దుఃఖించాడు కూర్చొని ఏడుస్తున్నాడు ఎందుకు రా ఏడుస్తున్నామంటే పదివేల రూపాయలు నష్టపోయాను ఇంక పదివేల రూపాయలు ఎప్పుడు లభించి మూడు రోజుల క్రితం లభించింది ఇవాళ నష్టపోయాను వాస్తవం ఏమంటే వాడికి లభించినది లేదు పోయినది లేదు మరి లభించిందని అనుకున్నాను కదా అంతే లభించిందని అప్పుడు అనుకున్నావు ఇప్పుడు పోయిందని అనుకుంటున్నావు నువ్వు సత్యం తెలుసుకో నీకు అప్పుడు లభించింది లేదు ఇప్పుడు పోయింది లేదు నీవు కేవల స్వరూపుడు ఆత్మస్వరూపం అట్టిది దానికి ఏది అంటుకోదు అటుక్కోదు దాని నుంచి విడిపోయేదంటూ ఏది ఉండదు పుణ్య పాపములు బుద్ధికి అహంకారానికి ఉంటాయి ఆత్మస్వరూపమునందు పుణ్యము ఉండదు పాపము సుఖముండదు దుఃఖముండదు ఏమీ సంయోగం ఉండదు వియోగం ఉండదు అసండము స్పేస్ లైక్ స్పేస్ దేనికే అతుక్కోదు దేని నుంచి విడిపోదు అటువంటిది ఆత్మస్వరూపము దీన్ని బట్టి ఏం తెలియంది సిద్ధము క్షేత్రజ్ఞస్య నిత్యమేవా ఈశ్వరత్వం అది ఆత్మ ఆత్మ అంటే మీరు పొరబడ్డారు ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోలేక అది ఇది అది అని భ్రమలు పెట్టుకున్నారు మీ స్వరూపము మీరు భ్రమలన్నిటినీ తొలగించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు క్షేత్రజ్ఞుడు దోషములు గలవాడు అజ్ఞానము భ్రమ కాబట్టి ఆత్మస్వరూపము ఇప్పుడు వర్ణించిన విధంగా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఆ క్షేత్రజ్ఞ తత్వానికి ఈశ్వరుడితో భేదం ఏమిటో మీరు చెప్పండి భేదం అనేది లేనే లేదు కాబట్టి ఏం సిద్ధించింది నిత్యము అంటే సర్వకాలముల ఎందు టైమ్లెస్లీ అని అర్థం టైమ్లెస్లీ నిత్యం ఈశ్వరునకు క్షేత్రజ్ఞునకు అభేదము అని సిద్ధించినది ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యం